ఐదు వందల ఎనభై మూడవ కిత్తన ఎవ్వరమునేమి చేసేము ఏమి గడమలు నీకు రవ్వగా శరణంటే రక్షించుటింతే అందరూ చేసిన కర్మ మూలవి నీకు జీవనామై అంది జీవించేవంటే అది యూగాదు కొందరు సురలు తోడై కూడిరాగా నసురులా ఇందరీ గెలిచే వంటి విధియూగాదు ఒక చోట గలవు వేరొక చోటలేవంటే అగటా ఎంచి చూచిన అది యూగాదు మొకమిచ్చి ఒక గుణమున తిరిగేవంటే సకల గుణుడవు జాడయుగాదు కపటమిదనరాదు కడు అవునారాదు ఉపమించరాదు వల్ల కుండగరాదు ఎప్పుడు నువ్వెంకటేశమి విపరితములు లేవు లేదు